ఇందరి బ్రతుకులను ఈశ్వరుని చేతిదే ఎందు సుజ్ఞానులు నిన్నే ఎరిగి కొలిచిరి నిను కనుగొనలేక నీచేత తెలియక మనుజులదృష్టమని మదినింతురు అనిసము నీ సృష్టి హిట్లని నిశ్చయించరాక తనర కొందరు తమతమ కర్మమందురు మహిని మహినీలంచక మహిమలు తెలియక బహుగతి జగత్తుస్వభావమందురు నిహితమై నీ వింతటా నిండుకుండుట చూడక తహతహ కొందరు ఇంత నిద్యయందురు పావములో నన్ను భావించవసముగాక ఆవల నిరాకారమని ఎందురు శ్రీవేంకటేశరి ఎదుటనుండగా దేవుడు మనవాడుగా తెలిసిమందు